కీర్తన మూడు ఎన్నటికి నీకు జీవుడా ఇది ఏ బుద్ధివో జీవుడా మన్నించిన నీ గురువుల పాదము మరువకవో ఓయి జీవుడా మాట చెప్పెద జీవుడా మారు మాటలేటికి జీవుడా నాటకంబుల పంచేంద్రియముల నమ్మకువో ఓయి జీవుడా చాటితి జుమ్మి జీవుడా నీకు చాటువో హరిభక్తి జీవుడా కూటువూడిన కామ క్రోధాదుల కూడకువో ఓయి జీవుడా ఎప్పుడు మనసులో జీవుడా హరిదప్పకలచవో జీవుడా తప్పు తెరువుల దేవతాంతరాలు తడవకువో ఓయి జీవుడా దప్పిబడనే జీవుడా నీవు ధన్యుడవవు జీవుడా చిప్పిలు వేడుక శ్రీ వెంకటనాథు సేవించవో ఓయి జీవుడా